నూట తొంభై ఐదవ సంకీర్తనం ఓపిక వారికి ఒడినుండునవి రెండు పై పై చేకొనేటి వారి భాగ్యము కలదులు చేసినంత పుణ్యము సృష్టిలోని వాణి వారికెల్లా ఆశల బహుఫలము హరిదాస్యము త్రాసు కర్మము దైవముపై భక్తి అయితే బాస తప్పక పండిన పంట వంటిది ఓపిక గల వారికి ఒడినుండునవి రెండు పైపై చేకొనేటి వారి భాగ్యము కొలదులు గడించినంతే ధనము కై కొనేటి అడరి విజ్ఞాన ధనమక్షయం సుడి వంటిది సంపద చుట్లబెట్టుచునుండు అడచి నిరాశ బ్రహ్మానందము వంటిది ఓపిక ఒడినుండు నవి రెండు పై పై చేకొనేటి వారి భాగ్యము కొలదులు ధరనాడినంతే మాట తగు రినామోచ్చారణమక్షయం ఇరవై శ్రీవేంకటేశుడిందుల కధిదేవత నిరతినితని కృప నిధానము వంటిది ఇతని కృప నిధానము వంటిది ఓపిక గలవారికి ఒడినుండునవి రెండు పైపై చేకొనేటి వారి భాగ్యము కొలదులు